ఎందుకు పనిగొందుము ఏమి శాతమివియల్లా చెందిన మాకిక బుద్ధి చెప్పవే నారాయణ హరినామొకటనే అణగె పాపములు వరసి అన్నినామములు ఊరకున్నవి సిరులిచ్చగలవెల్ల శ్రీపతి నామొకటే పెరనామములెల్లా పెట్టెలలోనున్నవి గోవిందనామొకటే కోడపోసె పుణ్యములు వేవేలు నామములకు వెలలున్నవ శ్రీవిష్ణునామొకటే చేతికిచ్చే వైకుంఠము తావైయున్న నామములు తమకించీఈవికి ఇత్తలకేశవునామీయగలవెల్లానిచ్చే పుత్తుల నామములెల్లా పొంచుకున్నవి చిత్తమున నిన్ను చూపే శ్రీవెంకటేశమే హత్తిన నామములెల్లా అందులోనే ఉన్నవి